భాహే కవి కవీనాపమివస్తమ జ్యేష్టరాజన్ బ్రహ్మణనుభిస్తేనంధిపతయ నమ సివసన శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం ఆప్యాకు మే వాణశుశ్ర బలమింద్రియాణ సర్వాణి సర్వ్రహ్మోపనిషదన్ నాహం బ్రహ్మ నిరాకరయా బ్రహ్మ నిరాకరోత్ అకరణస్వ నిరాకరణు తాత్మే ఉపనిషత్సర్మాస్యి సంతు సంతు శాంతిశాన్ని శాంతి అన్నమశిత్రేధా విధీయ తిష్టో ధాంభవతి మధ్యము తన్మాంస ఈ త్రివృత్తరణము అధ్యాత్మమునందు ఏ విధంగా అనుభవిస్తుంది జగత్తంతా త్రివృత్తృతములైన తేజోగన్నముల యొక్క కార్యమే అయినప్పుడు ఈ దేహం ఒక్కటి మాత్రం విడిగా ఉంటుందా అలా అనిపిస్తుంది నేను జగత్తు కంటే విడిగా ఉన్నాను నాకంటే జగత్తు విడిగా ఉంది అదే బంధం నిజానికి జగత్తు కంటే విడిగా ఉంటే గాలికి వెళ్తుడం మానేసి చూడండి ఏమవుతుంది నీళ్లు తాగడం మానేసి చూడండి జగత్తులోకి శరీరం నుంచి హీట్ వెళ్ళకూడదు జగత్తులోంచి శరీరంలోకి హీట్ రాకూడదు అలా అలా ట్రై చేస్తుండీ ఇట్ జస్ట్ డెంట్ వర్క్ ఆహారము అంతే సో కనుక ఆకాశంలో సంచారం చేస్తూ సపోజ్ ఆకాశం లేదనుకోండి చుట్టుపక్కల ఎంతో ఇబ్బంది పడిపోతాం కాబట్టి జగత్తుతో కలిసే ఉంటుంది దేహం కానీ జగత్తు నుంచి విడివడి ఉండదు కానీ ఏమవుతుంది జగత్తుని నేను విలువడి ఉన్నాను అనే ఒక భావనలో విడిచిస్తూ ఉంటాడు అది ఆ వ్యక్తిత్వానికి మూలం అదే సో ఎందువల్ల అలాగే విలువడి ఉన్నాను అనే భావన కలగటానికి హేతు ఏంటి అంటే నేను అనే భావన అభిమానము సో ఈ దేహము నేను నేను మీన్స్ ఇండివిజువల్ చిత్రం ఏంటంటే ఈ నేను అనేది ఇట్ ఈస్ ఏ మెమరీ బేస్డ్ సెల్ఫ్ అంటే మెమరీ ఉంటుంది ఆ మెమరీ నుంచి ఆ మెమరీ అంతా కలిపి నేను నిర్మాణం అవుతాను స్మృతి అంటే నేను ఇప్పుడు నేను అని ఒకటి ఉంటాను నాకు యాభై ఆ యాభై మెమరీ ఉంచే అది కూడా నేనులో భాగం నేను ఫలానా వారా బాగా అది కూడా నేనులో భాగం ఇప్పుడు ఈ మెమరీని తీసేసాను కొంచెం సపోజ్ సెప్షన్ మెమరీ లేకుండా అయిపోయిందనుకోండి నేను ఉండదు ఎక్కడి నుండి వస్తుంది నేను మళ్ళీ కొత్త నేను ఒకటి నిర్మాణం చేసుకోవాల్సింది అంతేతం చిన్నపిల్లవాడు ప్రాణం ఉంటుంది ఇంద్రియ ఉంటుంది మనస్సు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ నేను ఉండదు ఆ నేను స్లో కూడా సో ఆ ఈ మెమరీ బేస్డ్ సెన్స్ అని ఏదైతే కలదో ఆ నేను దేహంతో తిని పాదాత్మ్యాన్ని చెంది ఉంటుంది నిజానికి రెండు వేరు కాదు Body of identification is the i-sense. I-sense is the body of identification. You cannot separate the two. So, when no, you say that in the Vedanta, there are a lot of uh, people uh, who have come up with faith-based, belief-based systems. In that way, it becomes difficult to uh, handle them wholeheartedly. There are harmony. ఐసెన్స్ నేనో నో సెన్స్ బాడీ ఈ రెండు కల్స్ ఉంటాయి ఈ రెండు గడపేయడానికి లేదు మీరు కనుక బాడీ లేనప్పుడు ఐసెన్స్ ఉండదు అది నిద్రావస్థలో మీరు అనుభవం చూడండి నిద్రావస్లో డేర్ ఇస్ నో బాడీ దెర్ ఇస్ నో ఐసెన్స్ వైఫ్ యూ కెన్ సో దేర్ ఇస్ నో ఐసెన్స్ దో బాడీ ధ్యానావస్థలో ఉండాలనుకోండి ఐసెన్స్ కనుక లేని విధంగా మీరు ధ్యానం మార్గం అలా ఐసెన్స్ అష్టమానం ఉండదు నిజానికి మీకు జాగ్రత్త కూడా చూస్తే నిరంతరంగా ఐసెన్స్ ఉండదు కంటిన్యూస్ గా ఉంటుంది బట్ గ్యాప్స్ కూడా ఉంటాయి ఐసెన్స్ లేని సందర్భాలు ఉంటాయి మీరు చాలా బిజీగా ఇంకో దాంట్లో మనస్సు బాగా లగ్నం అయిపోయిన సందర్భాల్లో ఐసెన్స్ ఉండదు ఆ ఐసెన్స్ లేనప్పుడు బాడీ సెన్స్ కూడా ఉండదు కాబట్టి ఈ ఐసెన్స్ అండ్ బాడీ సెన్స్ దే గోట్ కదా నెన్స్ ది ఐసెన్స్ ది బాడీ ఈజ్ గాన్ దెన్ ద కన్స్టానింగ్ ఐసెన్స్ విన్నాది సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంటుంది కానీ ఆ పర్టికులర్ ఐసెన్స్ ఉండదు బట్ ఇండివిజువల్ నిలది కనా థింక్ అస ఇండివిజువల్ వితౌట్ అ బాడీ ఎందుకంటే ఆ బాడీని నిలబెట్టేది ఇండివిజువల్ యొక్క ఇండివిజువల్ నిలబెట్టేది గోడ లేకుండా ఇల్లుంటుందండి గోడలు పిల్లర్స్ లేకుండా ఇల్లునేది ఉంటుందా ఉండదు ఎందుకంటే గోడలో పిల్లర్స్ ఇల్లు అదే విధంగా ఐసెన్స్ నిలబెట్టేటువంటిది ఆ సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ నిలబెట్టింది దేహం దేహాభిమానమే దేహమే ఉన్నా దేహాభిమానమున్నా ఒకటే సో ఇటువంటి స్థితిలో దేహం లేదు కానీ ఫలానా వ్యక్తి ఉన్నాడు అనేది ఇట్ ఈస్ జస్ట్ నాట్ యాక్సెప్టబుల్ వెరీ అమూజల్ సిచ్యువేషన్ సో కానీ ఎక్కువ సెల్త్ బేస్డ్ సిస్టమ్స్ అవే ఉంటాయి దాంట్లో ఇంత లోపైన విచారాన్ని పిక్చర్లో తీసుకోకుండా ఏవో బాడీ లేకున్నా ఇంకా కర్శనం ఇది ధ్యానం జరా ఉండి తీసుకుండా ఏవో ఉంటాయి యూ కెన్ సే ఏ మెమరీ బాడీ మెమరీ బాడీ పెర్సిస్ట్ అలా చెప్తుంది శాస్త్రం అంతేగాని శాస్త్రం ఏమంటుందంటే మెమరీ బాడీ పెర్సిస్ట్ అంటే ఈ మెమరీ బాడీ కంటిన్యూస్ అండ్ ఇట్ ఇట్ వన్ మోర్ బాడీ కలిసి వేరే చెప్తుంది కానీ వీడో ఇది సుబారావు వెళ్తాడు సుబారావు రామారావే వీడో సైతానికి వెళ్ళాడు సైతం లేక రామారావే అక్కడ ఎక్కడికో వీడు లాగే రామారావు అంత ఉంటాడు నహించలేదా ఇటువంటి వర్క్ సో దేహంతో అభిమానము పెట్టుకుని ఫలానా వ్యక్తిని నేను అని ఎప్పుడైతే అన్నారో వ్యక్తి అన్నా వ్యష్టి అన్నా ఒకట సో ఎస్టి వ్యక్తి వ్యష్టి దీస్ ఇస్ ద రియలిటీ సార్ మీరు వ్యక్తి ఎప్పుడైతే ఎప్పుడంటారంటే యూ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ ఆమ్ ది హోల్ ఆ ప్రాసెస్ లోనే వ్యక్తి లేక వ్యష్టి అనేది వస్తుంది ఆ సర్వము నుంచి విడిపడకుండా వ్యష్టి లేక వ్యక్తి అనేది కాబట్టి ఒక సర్వములో భాగమై ఉన్నటువంటి దేహమును నేను నాది అని సర్వము నుంచి విడివడి దెన్ యూ హ్యావ్ టూ థింగ్స్ నౌ వన్ ఇస్ ది ఎస్టి అదర్ ఇస్ ది సమష్టి సో విత్రి ఎన్ని సమష్టి అలా వైస అలా ఉంటుంది దిస్ డివిజన్ సెల్ఫ్ ఇస్ రాంగ్ అప్పుడు కేవలము సమష్టియే ఉంటుందో ఎస్టి సమష్టిలో విలీనం ఎప్పుడు అది జీవన్మక్తుని యొక్క లక్షణం జీవన్ముక్తులు సమష్టితో మనమే తనైతే జీవిస్తాడు ఒక వ్యక్తిగా జీవించడు సమష్టిలో భాగంగా జీవిస్తాడు అప్పుడు ఎప్పుడైతే ఎస్టి సమష్టిలో విలీనం అయిపోతుందో అప్పుడు ఆ సమష్టిని సమష్టి అని అందరం అంట ఎందుకంటే ఎస్టి సమష్టి అనేది రిలీట్యూటర్ దాంట్లో ఒకటి ఎప్పుడైతే మీరు నల్లిఫై చేసేస్తారో ఆటోమేటిక్ గా ఆ రెండో దానికి ఆ పేరు పోతుంది వస్తువు ఉంటుంది సమష్టి ఉంటుంది ఇది హోల్ వే కంటిన్యూట్ ఇదే ఒకటి సమష్టి విత్ రిఫరెన్స్ టు వ్యష్టి అనేటువంటి ఆ విభాగం చెక్పోతుంది అన్నమాట అప్పుడు ఇంకేముంటుందంటే బ్రహ్మే ఉంటుంది ఇప్పుడు బ్రహ్మీభూతి వైపే ఉంటారు ఇక జీవన్ముక్తి రైపోతారు దేహం కొనసాగిన సేపు కొనసాగుతుంది దాని టైం సో ఇది వ్యవస్థ ఇది జీవన్ముక్తికి సంబంధించింది అయితే వీరి అప్పటికీ ఈ బంధానికి మూలంలో దేహాభిమానం ఉన్నది ఈ మోక్షానికి మూలంలో దేహాభిమాన పరిత్యాగము ఉన్నది అది అది దాని రహస్యం సో దేహమే నేను అనే అభిమానాన్ని దాన్ని మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది అన్ని పరిస్థితుల్లోనూ దాన్ని అడ్రస్ చేయాలి దాన్ని అడ్రస్ చేస్తే అన్ని ఇష్యూస్ సాల్వ్ అవుతాయి కూడా పెండింగ్ గా ఉండదు ఎందుకంటే అన్ని ఇష్యూలు కూడా దేహమే నేను అనే మౌలికమైనటువంటి అపరాధం మిస్టేక్ దాని నుంచి వస్తాయి ఆ మిస్టేక్ని కనుక గుర్తించగలిగితే ఏ ఇష్యూ మీద ఉంటుంది అన్ని ఇష్యూస్ సాల్వ్ అవుతాయి సో దాన్ని గుర్తింపజేసేందుకు పెద్ద ప్రయత్నం శాస్త్రం తరఫు నుంచి ఎందుకంటే వీడు కూర్చున్న డాది వీడు ఐసెన్స్తో వెతుకుతూ ఉంటాడు దేహంతో పూర్వ జన్మ జన్మాంతరములందు కూడా దేహాన్ని నేనుగా స్వీకరించడం అనేటువంటి అజ్ఞానం కొనసాగుతూ వస్తుంది చాలా దృఢంగా ఉంటుంది అది దాన్ని కోసం ఆ దేహంతో వివేకాన్ని బాగా డెవలప్ చేయడం కోసం ఆ దేహము వీవు కాదు దేహము జగత్తులో భాగము నీవు దేహాన్ని కంటే విలక్షణమైన చేతనుడవు అనేటువంటి ఆ బోధ బాగా బలంగా చేస్తూ ఉంటారు సో అదే ఆత్మానాత్మ వివేకము అని అంటారు ఈ అత్మానాత్మకే దేహం నువ్వు కాదు అనే మాట చెప్తే సిదిరేస్తే సరిపడదు అని బాగా పుష్టి చేసేటువంటి విధంగా బోధిస్తూ ఆ బోధలో భాగమే ఏ త్రివృత్కరణము చేత ఈ ఎంటైర్ యూనివర్స్ నిర్మాణమైనదో అదే త్రివృత్కరణము చేత ఈ దేహేంద్రియమైన సంఘాతం కూడా నిర్మాణమైనది ఆ రెండు వేరు వేరు కాదు ఇది నేను సెపరేట్ గా ఉన్నాను అనే ఆలోచన అది సరికాదు కాదు నిరూపించడం కోసం ఈ ప్రకరణం ఆరంభమవుతోంది సో దేహము నేను అంటాడు వీడు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది తిన్న అన్నం నుంచి వచ్చింది వీడు చేసిన భోజనం నుంచి వచ్చింది అన్నం అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం అన్నం అంటే పృథివీ పేజేదన్నములు దాని వికారమే తిని అన్నము అన్నాద్యం కాబట్టి జనరల్ సెన్స్ లో పృథివీ అని అర్థము స్పెసిఫిక్ సెన్స్ లో అన్నము ఆహారము అని అర్థం అన్నీ అనుకోండి ఇంకా అది ఆహారం దాంతో సందేహం కదా అలాగే ఇక్కడ కూడా అన్నం అశీతం వినబడిన అన్నము అంటే పృథివీ కాదు ఆహారము బట్ స్టిల్ ఇది పృథివీ ఓన్లీ పృథివీ వికారమైనది సో ఈ ఆహారం తిని ఈ ఆహారం నుంచే ఈ దేహం నిర్మాణమైనది ఈ ఆహారం నువ్వు కాదో ఈ దేహము కూడా నీవు కాదు నీవు దేహ విలక్షణమైన చేపనుడివి అని చెప్పడం కోసం ఈ దేహములు మనస్సు ఇంద్రియములు వాటి యొక్క నిర్మాణాన్ని గురించి కొంత వ్యవస్థ చెప్తున్నారు సో అన్నముషితం త్రేధా విధీయతే మనం తినే అన్నము వాటికి వెళ్ళా దఠరాగ్ని యొక్క ప్రభావం చేత మూడు భాగాలుగా విభాగమైపోతుంది ద గ్రాస్ అంటే స్థూల భాగము సూక్ష్మ భాగము రెండుంటే స్థూలము సూక్ష్మము మధ్యలో ఉండేది ఏదవుతుంది మధ్యలో ఉండేది మధ్యమము సో సో ఎాతు తత్ కిరీషంభవతి సో ఇది తిన్నటువంటి ఆహారంలో స్థూల భాగం ఏదైతే ఉన్నదో అది విసర్జించబడుతుంది దానికి దేహంతో ప్రయోజనం ఏమీ ఉండదు దేహానికి కనుక అదే త్రోనం ఇదో మధ్యమ మధ్యమ భాగం ఉంటుంది అంటే అది మరీ గ్రేస్సు కాదు మరీ సతులు కాదు మధ్య ఉంటుంది సో అదేమవుతుంది మాంసం భవతి అది ఈ మధ్య మాంసాదుల కింద ఈ మధ్యలో దీని సో మాంసం భవతి అంతేకానే ఇప్పుడు ఈ పశువులకి వాళ్ళు ఏం చేస్తారంటే పశువుల పంట పండించి ఆ పంట పశువులకు పెడతారు అమెరికాలో అక్కడ మొక్కజొన్న పండిస్తాం నేను అనుకునేవాడిని పాపం వీళ్ళ అంతా తిన్నప్పుడు ఈ మొక్కదొన్నంతా ఆనందంగా ధైర్యం వాళ్ళ బొండ వాళ్ళ మొక్కదొన్న ఆ మొక్కజొన్న పశువుల చేత తినిపిస్తారు మొక్కజొన్న పశువులకు పెడతారని మన దేశంలో మొక్కజొన్న పశువులు పెడతారా చాలా భద్రంగా అసలు మొక్కజొన్న దొరకడమే కష్టం అది దొరికిన దాన్ని భద్రం చేసుకుని దాన్ని కాల్పుతుండము కాదు పశువులకు మొక్కజొన్న పెడతారా ఆ మొక్కన్న గుడ్లన్నీ తీసుకుని ఆ కండు పశువుకు పారేస్తారు అదే అదే కాదా అక్కడ వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే ఆ మొక్కన్న కండ్ల నుంచి అవన్నీ కూడా కలెక్ట్ చేసి తీసుకొని పశువులకు పెడతారు దేవులకి ఆవులకి తర్వాత కోర్సు దాని వాళ్ళ ఆ పశువులకి ఇలాంటి పశువులకు పెడతారు తింటే ఈ మొక్క కొన్ను తినద ఆ మాంసాన్ని వాళ్ళు సో అందుకోసం చూసాను ఈ కథ మాంసం సో అదే మొక్కదైన మనవేత్త అది వర్జమ భాగము మాంసము ఎందుకంటే ఉపనిషనిషత్తులు ఎటువంటి విచారణ చేస్తారా సో ఉపనిషత్తుకి ఆ కథాకమానిష్టి ఎంత డిఫరెన్స్ సో కథ అలా కథ కనుక చెప్పుకుంటూ పోతుంటే ఎంత చేయాలంటారు కథ ఎంత ఎంటర్టైన్మెంట్ కూడా దంపు కూడా వెళ్ళింటారు కదా అదే ఒక సందేశం కొంత విచారము కొంత విజ్ఞానము ఉండాలి కానీ ఉద్ధమానం కథ అంటే కూడా కష్టమే కదా సో ఇది సో యహ అనిష్ట తన్ మన ఇంత సూక్ష్మాంశం ఉన్నది క్రిటికల్ పార్ట్ ఆఫ్ హిట్ ఈ సూక్ష్మాంశము మనస్సు అవుతుంది అది థింగ్ మనం అలా ఊహ కూడా చేయాలి మనం తినే ఆహారంలో సూక్ష్మాంశం మనస్సు అవుతుంది మనం తినే ఆహారం సాత్విక ఆహారం అనుకోండి మన మనస్సు సత్వగుణప్రధానంగా నిర్మాణం అవుతుంది మనం తామసాహారం తిన్నాం అనుకోండి మనస్సు కూడా తదే గుణప్రధానంగా సో మీకు మీకు చూపిస్తారు విలన్ను చూపిస్తాను విలన్ ఎలా ఉంటాడంటే అంటే మా చిన్నప్పుడు విలన్స్ గారు విలన్ ఎలా ఉంటుందంటే చాలా మంచి బాగా పెద్ద స్థూలకాయుడిగా ఉంటాడు వాడు ఫిజికల్ స్ట్రెంగ్త్ తప్ప ఇంకా వాడి క్యారెక్టరిస్టిక్ ఇంకా ఏమీ ఉండదు ఫిజికల్లీ స్ట్రాంగ్ అంటే వాడు హింస చేయటానికి వెనుకాలను తన స్టాటిస్టిక్ గా ఉంటారు అది విన లక్షణం ఆ వినం ఏం చేస్తూ ఉంటుంది అంటే ఒక మాంసాన్ని తీసుకుని ఆ వెనుక పట్టుకుని ఇలా పెరుపు తింటూ ఈ లోపల ఎవరో డాన్స్ చేసి అమ్మాయి అక్కడికి తీసుకొస్తారు తీసుకొస్తే మీద అలా కూర్చొని కూర్చొని చెల్లి డాన్స్ ఉంటారు ఇలా ఆహారానికి వాడి ప్రవర్తనకి అలా రెండింటికి కంటనగా ఉంటుంది అనే విధంగా తీ ఆహారం కూడా తామస ప్రవృత్వం స్టాటిస్టిక్ హింస హింస చేసే లక్షణం కలిగి ఉంటాడు వారి కోరిక చేరడం కోసం ఎంతటి హింసైనా చేస్తాడు ఇదంతా ధనోద లక్షణాలు ఈ కర్వర్ సంస్ అన్నీ ఉంటాయి సో ఈ ఆహారం ఈ సినిమా డైరెక్టర్స్ ఎలా కనిపెట్టారో కానీ ఈ ఆహారానికి వారి లక్షణానికి సరిపడుతుంది సో అంతేకాను మనస్సు అనేది తిని నిర్మాణం అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ మనస్సు ఈజ్ ఫిజికల్ ఇట్ ఈజ్ నాట్ చైతన్య మరి ఆత్మహరణ ఆహారం నుంచి నిర్మాణం అవుతుంది కదండి సతులు ఫిజికల్ మనస్సు మెటీరియల్ ఇన్ నేర్ మెటీరియల్ ఇటీవన్ ఫుడ్ ఫుడ్ నుంచి నిర్మాణం అవుతుందంటే ఎంత శత్రులు అయినప్పటికీ కూడా మెటీరియల్ సతులు అన్నది సందేహం లేదు సూక్ష్మంగా ఉన్నా మెటీరియల్ ఆబ్జెక్ట్ ఇటీఆర్ నాట్ ది మాంగ్ అని ఆ వివేకాన్ని బాగా బలం చేసేటువంటి ప్రకరణ భాష్యం నేను అన్నమశీతం భక్తం ప్రధా విధీయ పశ్యమానం సో కొనబడిన అన్నము అసితం అంటే భక్తం తినబడిన అన్నము ఆహారము నీడుగా విడదీయబడుతుంది ఎవరికేస్తారు ఇతని జాఠరేణ అగ్ని జఠరాగ్ని చెటువంటి జఠకం అంటే ఆహారాన్ని పచ్చని వ్యవస్థ సో దాని నుండి ఉండేటువంటి అగ్ని అంటే హైడ్రోక్లోర్ గ్యాస్ అందుకన్నా అదర్ డైజెస్టివ్ ఎంజాయిన్స్ అన్నీ కలిపి దానికి అగ్ని అని జాఖరా అగ్ని సో అగ్ని చేతను పచ్చమానం అగ్ని దాన్ని పచ్చని చేయటం ప్రారంభిస్తుంది ఇప్పుడు మీరు దీపపు గింజ తీసుకుంటారనుకోండి తీసుకుని ఉడికిస్తే అంటే ఏమవుతుంది అది అదే అది ముద్దకం అది ఉజ్జుతుంది అంటే అంతకుముందు బాగా గట్టిగా ఉన్నటువంటి గింజ దాంట్లో నీళ్లు వెళ్ళి అది విడివిడి విడి కొంచెం పెద్దదవుతుంది సో అదే విధంగా అది తరతరగా కఠినమైనప్పుడు మూడు విభాగాలు అయిపోతున్నాయి మూడు భాగాలు మొత్తం ఆహారం మూడు భాగాలు అయిపోతున్నాయి సో బృహత్యీయ కథం ఏ విధంగా అవిభాగం యొక్క పద్ధతి ఏంటి అంటే చెప్తున్నారు సస్యాంగ సుధా విధీయమాన సుష్ట స్థూలతమో ధాతు విభట్ట స్థూలంశాం స్వస్థ విష్ఠో ధాటు అంటే మధ్యమే మొకటి పెట్టారు కదా స్థూలమే సూక్ష్మమే అని కాకుండా మధ్యమే మొదటి పెట్టాలి మధ్యమంలో ఇది స్పార్క్లీ గ్రేస్ అండ్ స్టార్క్లీ స్థపి ఉంటుంది తర్వాత స్థూలము అంటే ఇంకప్పుడు మధ్యమంలో కూడా అంత ఉంటే అప్పుడు దీన్ని ఇంకా స్థూలం అనకూడదు దీన్ని అనాలి స్థూలతమం అనాలి మోస్ట్ గ్రేస్ అనాలి మధ్యాహ్నం కూడా గ్రోస్ ఉన్నప్పుడు దీన్ని కూడా గ్రోస్ ఉంటాయి ఎలాగా దట్ ఈజ్ మోస్ట్ గ్రోస్ అయితే గ్రోసెస్ అని ఆలోచన స్థరిష్ఠ అంటే అది అష్టాని యొక్క దానికి అది సూపర్లైటివిడ్ గ్రీన్ సూచిస్తుంది అది దానికి అర్థం రాసేపుడు స్థూలతమ అని రాసిన వరిష్ట అని ఉన్నారు కదా వరహ అంటే శ్రేష్ఠుడు వరిష్ఠుడు అంటే శ్రేష్ఠులలో వల్ల శ్రేష్ఠుడు అని అది సూపర్లైటివిడ్ గ్రీన్ సూచిస్తుంది అష్టాని పరిచయం సో స్థలిష్ట అంటే స్థూలతమో ధాతు సో ధాతువు అంటే మూలతత్వానికి ధాతువు అని వస్తు అని అంటున్నాం సో అంటే ఇంతటి విభత్తస్థూలంశ సో తేలిన సారణం ఏమిటంటే ఈ విభాగముకి మూడుగా విభాగము చేయబడింది ఆహారము సో అలాగా మూడు మధ్యలో చేసి చెప్తున్నాం కాదించే కంటిన్యూస్ ప్రాసెస్ సో ది ది ది హెరియెస్ట్ పార్ట్ ది గ్రోసెస్ట్ పార్ట్ ఈజ్ రిజెక్టెడ్ ది రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఐ అబ్జార్వ్ ఆ ప్రాసెస్ కంటిన్యూస్ గా అయిపోతా ఉంది సో ఆ స్థూలాంశం ఏదైతే స్థూల అంశ గ్రోస్ అంశం ఏదైతే ఉందో తత్సంభవతి అది విసర్జించబడుతుంది తర్వాత యో మధ్యమంశాతున్న సద్రసా విక్రమేణ్య మాంశంభవతి ఏదో తొసర్ బయాలజీ కూడా తుసారి అనాథని నాటమేను అయితే ఫిజియాలజీ ఏదో ఒకసారి ఇంకా అక్కడ నుంచి ఫిజియాలజీలో ఉన్న డీటెయిల్స్ అన్ని చెప్పడానికి ఇదేమే మెడిసిన్ కాదు కదా సెంటర్లు కొద్దిగా చెప్తాను తాత్పర్యం ఏంటంటే నేను ఆత్మస్వరూపుడము దేహము అనాత్మ అని వివేకం తెలుసుకోవడమే తాత్పర్యం కానీ దేహమే దేహంలో ఉండే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం తాత్పర్యం కానీ ఓ మహాత్ముని ఆయన గుండె నెత్తిగా ఉంటే గుండె సంబంధించి అనారోగ్యం ఉంది అనారోగ్యం అంటే అలా మిమ్మల్ని డాక్టర్ గారికి తీసుకెళ్తాం హాస్పిటల్కి తీసుకెళ్తాం అక్కడ ఫెసిలిటీస్ ఉన్నా ఉన్నాయి రన్నింటికన్నాను అంటే ఈ గుండెండి ఇప్పుడు ఇప్పుడున్న గుండె కానీ మీరు దాన్ని అద్భుతంగా చేయలేరు కదా వీళ్ళ నేత్ర పెట్టారు బట్ అల్టిమేట్లీ ఇట్ హాస్పిటల్ లాబ్ దిద్దు పెద్ద ప్రిమేం వేరు లేదు మీకు నొప్పి నెప్పేసిన గంటే లేదు కానీ పని ఒకవేళ నొప్పిస్తే మీరు ఏం చేస్తారు టాబ్లెట్ లో వేస్తాం అదే లేదు నొప్పి వేసుకుంటాం దాంతో ఆయనకి అసలు ఆయనకున్న ఆ ఇంటర్ వ్యూస్ అంటే ఎవరికీ అర్థపట్టారు ఇండియా ఈజీ ఓకే లాట్ ఓకే ఎవడి న్యూస్ అండ్ ఫైనల్ సడన్లీ ఇవి ప్రసంత ఇక్కడ లాంటి ప్రసరం కనుక మీరు అపోలో పెడుతున్నారు అనుకోండి ఓకే వాళ్ళు వెంటనే ఈసీ గీతో మొదలు పెట్టేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈసీ వాళ్ళు ఏం చేస్తారంటే మెషిన్ ఒకటి ఇక్కడ వేసేసి దాని మీద బ్యాండేజ్ వేసి కట్టేసి పోమంటారు ఇంటికి పదివేలు తప్పించుకుంటారు ఎందుకంటే ఆ మెషీన్ జరిగింది ఐదు వేలు అరవై తొమ్మిది పెట్టుకునే ట్వంటీ ఫోర్ అలా ఆ మెషిన్ అలా రికార్డు చేసుకోండి మొన్న వెళ్ళి స్నానం లేదు ప్రాణం లేదు మీరు మీటకల్ అన్ని చేసుకోండి అందు చూసి మొన్నటి వెళ్తాడు అదేమో ఓపెన్ చేసి అది మట్టు ఇంత పొడుగు పెద్ద వీళ్ళ ఇంత పొడుగు ఈసీకి వస్తుంది నిన్న రాత్రి రెండు గంటలకి మీరు చాలా ఇమోషన్ అయ్యి ఉండాలి అంటాడు ఆ డాక్టర్ గారు అంటే అయితే నిద్రలో మోసం వచ్చి ఉంటుంది ఓకే నిన్న సాయంత్రం లాలతో ఉంటాయో దగ్గలాడారా అవును దగ్గలాడారు మా అమ్మాయితో కొంచెం మాటా మాట వచ్చిన మాట వాస్తవం అది ఇక్కడ కనపడుతోంది కాబట్టి ఈ టైం మీరు అలాంటివి చేయకండి దీనికోసం ఈ పెద్ద కాలి ఆఖరిగా ఏదో టాబ్లెట్లు రాసిస్తాం ఏదో మట్లాస్తున్నా ఏదో టాబ్లెట్లు రాసిస్తాం ఆ దాగ్రెత్తాం మాకు పదిహేను వేల మూడు వారాల వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాగ బతుకున్నంత కాలం వాళ్ళ చెప్తూ ప్రొడక్షన్ చేస్తా ఉన్నది మనం ఇంకా అయిపోయిందంటే ఇది కర్సన్స్ కాటిన హ్యూజ్ బెబ్ అంతే వాడు దాని నుంచి ఇంకా బయట పడేదా లేదు వీడి ఆడాలలో కొంత వాళ్ళకి అలాగ పంప్ పైప్ లైన్ పెట్టేసి వీళ్ళ వీళ్ళు అకౌంట్ ఇచ్చేసి ఏదైనా ఒక అమౌంట్ కూడా పెట్టగా చెప్పేది వద్ద వాళ్ళు ఆకంగా రాజుకుంటారు అక్క వాళ్ళు బిల్లు వలకిస్తాంకిస్తాం ఇది తనలోకి ఉండదు మన అకౌంట్ డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసి ఏదో ఏదో ఒక అవసరమో ఇచ్చేసినమైనా మీరు కావాల్సిన తీసుకుంటారంటే పోతున్నా బతుందంటే కాలం ఇలా హోసపడుతూ ఉంటాం ఇజ్ ఇట్ అరీ వండర్ఫుల్ థింగ్ ఐ వన్ నౌన్ ఏది మెబీ వేరే అడ్వాంటేజెస్ మోడీ అన్నది ఇదే సమయం అడ్వాంటేజెస్ ఇటు చాలా బ్యాలెన్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ యొక్క బ్యాలెన్స్ ఒకప్పుడు అడ్వాంటేజెస్ ఫుడ్ బి అది హైయర్ స్టాయి దాని ఇట్ ఈస్ వర్త్ పర్షన్ ఒకప్పుడు ఇటు మెయినాప్ ది వర్త్ పర్షన్ ఇదేమో మొత్తం మీద వివేకాన్ని పొంది దేహ ఆత్మానాత్మ వివేకాన్ని పొంది వెన్నటం ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్సూరెన్స్ గత పర్సన్ కన్ హాసరహింస ఆత్మ విచారము ఈశ్వర ధ్యానము సాధన దిస్ ఈస్ ది బెస్ట్ ఇన్సూరెన్స్ ఇన్ ది వేర్ ఇస్ నో అదర్ ఇన్సూరెన్స్ సో ఆ ఈ మీమాంసం అనిపిస్తోంది సో యో మధ్యమంశ ధాతు అన్నస్ట మధ్యమహాను మధ్యమహాన్ మంత్రంలో ఓ మధ్యమహ మధ్యమేది మధ్యమ భాగము అంటే పార్ట్ త్రీ గ్రోత్ అండ్ పార్ట్ త్రీ సెటింగ్ గ్రోత్ సెకండ్ లో మధ్యలో ఉంటే ఇంటర్మీడియట్ అనమాట అక్కడ మంత్రంలో అంశ లేదు అది యాడ్ చేస్తారు మధ్యమ అంశ ఆ వస్తువు అన్నస్య అన్నాండే అది అదేమో పది అంటే మధ్యమ భాగము ఒక్కసారిగా మాంసం అయిపోతుందా అలా ఉదయా మా ఉండే రసము అంటే న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి వేళ జార్ ఉంటుంది ఇంటిది స్టమక్ స్టమక్ వాల్వ్స్ అంటా కూడా హ్యూజ్ అబ్జార్బింగ్ సిస్టమ్ అనమాట ఆ వాల్వ్స్ లో అబ్జార్బ్ చేసుకునేటువంటి మెకానిజం ఉంటుంది అలాగా ఫుడ్ లో ఉన్నటువంటి సారాన్ని చిన్న చిన్న చిన్నవి ఏవో ఉంటాయి కొన్ని మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ చిన్న చిన్న నార్త్ జీవ్స్ లా ఏవో ఉంటాయి అవి అలా నిరంతరంగా స్పందిస్తూ ఉంటాయి ఆ సూక్ష్మ అంశాన్ని అబ్జార్బ్ చేసుకుంటాం స్థూలాన్ని పట్టుకోవాలి స్థూలాన్ని విదిరిపేస్తాం సో ఆ సూక్ష్మ పాత్రని అబ్జార్బ్ చేసేస్తాం అసూక్ష్మము అంతేకన్నా రక్తంలోకి వెళ్తుంది వీటి తిన్న ఆహారంలో ఉండే స్థూల భాగం మధ్యమ భాగం రక్తంలో ప్రవేశించి రక్తంలో సెల్ఫ్ నిర్మాణం అవుతూ ఉంటారు ఫర్దర్ మాంసం నిర్మాణం అవుతుంది ఇంకా స్థూలంగా చెప్పండి అనాటకం లాల్ దా అది మాంసం అనుతమ ధాతు स ऊर्धम हृदय प्राप्त सूक्ष्म हिताख्यासु नारीसू अमशा वागाकर सात से स्थितुत्त्दये मन भवती मन रूप जुपरणम మన సమోతి కరోతి నుంచి మోడల్ సైంటిస్ట్లు కూడా నేర్చుకోవడానికి అంశాలు కంటే మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఏంటంటే ఇంకా సూక్ష్మ అంశం ఉన్నది అనుకమో ధాపు ఈ సైట్లెస్ట్ పాప్ ఉన్నది అది ఏమవుతుంది ఆహారం చిన్నది పోతుంది డౌన్వర్డ్ మూమెంట్ ఆహారం మానవుడికి డౌన్వర్డ్ మూమెంట్ చెట్లకి అపోర్డ్ మనిషికి అధస్రోతస్ వీడి కిందకి నెవమెంట్ ఆహారం మూవెంట్ అంటా కిందకి ఇలా పడుతున్న ఆహారం జరగమంటే తిన్నరు కాలు జాతల్గా ఎత్తికీ ఉన్నాడు అనుకోండి నోట్లో ముద్ద పెట్టాడు అనుకోండి అలా కాల్ జాతలుగా ఉంటే కుదరదు లెఫ్ట్ కి హెడ్ సంగతి కాలిటీ అని గంటే ఫిట్ దోస్తాం ఎందుకంటే సిస్టమ్ అలా ఉంది గ్రావిటేషన్ మీద నడుస్తుంది పశువులలో ఇట్ ఈస్ హర్జీ స్ సో అధర్ధ స్రోతస్ త్రియక్ స్రోతస్ అధ స్రోతస్ ఇప్పుడు మనిషిలో అధస్రోతస్ అధస్రోతస్ లో ది గ్రాసెస్ విన్ గో డౌన్ ది ది మీడియం థింగ్ విన్ గట్ దార్థు ఉంటుంది బాడీ సకల స్థితిలో అప్పోర్స్ ఉంటుంది మూమెంట్ వేరు అప్ నుంచి వే హృదయం ప్రాప్త సో గఠర స్థానం నుంచి హృదయ స్థానానికి వస్తుంది ఎలా అక్కడ అక్కడ దాంట్లో ఎక్కడ ప్రవేశిస్తుంది సెట్లస్ట్ పార్ట్ అంటే సూక్ష్మాసు నాడీసు అను ప్రవిష్య ఈ సెట్లస్ట్ పార్ట్ సూక్ష్మములైన నాడులలో ప్రవేశిస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ లో ప్రవేశిస్తుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ని పాజిటివ్గా లేదా నెగిటివ్గా ఇన్ఫ్లూయెన్స్ చేసి ఆహారాలు ఉంటాయి సో ఇప్పుడు కొంచెం మైండ్ బాగోలేదనుకోండి డిపెర్షన్ డిప్రెషన్ అలాగే ఉందనుకోలేదు అది ఏం చేస్తారంటే అల్లం పెసరత్తు వారికి ప్రసమని చెప్తారు ఇది కాంబినేషను అల్లం డాక్టర్లు చెప్తే పెసరత్ ఆ పెసరకి మైండ్కి వీళ్ళు డాక్టర్లు ఏమిటో ధరించేది వీళ్ళు ఆల్టర్ చేసే డ్రగ్స్ అని టాబ్లెట్లు ఇస్తాం టాబ్లెట్లు ఇస్తే మైండ్ను ఆల్టర్ చేయడానికి టాబ్లెట్ ద్వారా ఆల్టర్ చేస్తే అది అది చాలా అయితే హాగ్రెస్ తల్లి ఎఫెక్ట్ అండి మైండ్ మైండ్ని మీరు ఫోక్స్ చేస్తూ సూక్ష్మంగా అది స్లోగా దాని డెవలప్మెంట్ తీసుకురావాలి కానీ ఒక ట్యాబ్లెట్ ద్వారా దాన్ని స్టన్ చేసి పెట్టారనుకోండి అది దాట్ ఇమీడియట్ గా బెనిఫిట్ ఉంటుంది ఇమీడియట్ గా మూడు ఆల్టర్స్ మూడు ఆల్టర్ డ్రగ్ మీరు ఇమీడియట్ గా ఆల్టర్ అవుతుంది కానీ లాంగ్ రేంజ్ లో ఆ టాబ్లెట్స్ అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆయుర్వేదంలో అలా చేయరు ఆయుర్వేదంలో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే ఇలాగంటే గ్యాస్టిక్ ఆపరేషన్స్ ఉండవు కనుక సో ఆయుర్వేద పద్ధతి ఏమిటంటే వాడికి అల్లం పెసరత్తు పెసరత్తులో అల్లం వస్తారు దాని మీద అసలు అల్లం వస్తే కానీ అసలు దసరత్తు రుచే లేదు అల్లము దసరత్తు నేతితో చేయాలి నేను కాదు ఈ నేతితో చేసినటువంటి కసరత్తు అది రుచి కొంచెం మరి దానికి అడ్జస్ట్ అవ్వాల్సి అడ్జస్ట్ అయ్యి తిన్నట్లయితే వాడి మనస్సు ప్రసన్నం అవుతుంది ఇట్ గెట్స్ ఇంప్రూవ్ ఆ డిప్రెషన్ తగ్గుతుంది ఇట్ ఇంప్రూవ్ ఆహారానికి మనస్సు మీద అలాంటి ప్రభావం ఉంటుంది వీరు తిన్న ఆహారంలో అల్లం పెసర చూసారంటే అల్లం మురద్దరు విన్నారా అల్లంబ ఇంటికేం రెండు దేవులు ఉన్నాయి ఏ ఇప్పుడు వస్తుంది అల్లంరద్ద ఎన్ని మనం వస్తుంది వీరు నీటి భావసిన అల్లం మురద్ద అది మనీ సదుటి ఇక్కడ దేవుని ఐస్ ఆ అన్ని అల్లం మురబ్బ అంటే గల్లవేల సిద్ధి అల్లం పెసరంటే బెస్ట్ ఏ గెల్లం చేసాడో సమాచారం మంచి జరిగి తీసుకోవచ్చు అల్లం తీసుకుంటే దాంతో స్థూలభాప ఆపడిపోతుంది సూక్ష్మశాపు మధ్యమే ఏముంటుంది మధ్యమే పెద్ద మాంసాంత సమాచారం వేరు అలాల్లో అది పెద్ద ఎక్కువ ఉండవు ఏమో అంటే అబ్జాబ్డ్ అది సూక్ష్మ అంశము అల్లవి సూక్ష్మ అంశము ఇట్ హెల్ప్స్ ది పర్సన్స్ మై చూసారా కాబట్టి మనస్సుని ప్రభావితం చేసే శక్తి ఆహారానికి కలదు కాబట్టి ఈ టాబ్లెట్లు వేసుకునే బదులు రోజు పొద్దున్న అల్లం పెసినట్టు నేటితో బ్రేక్ఫాస్ట్ చేస్తే మైండ్ బాగుపడతాం పర్సన్ డిప్రెషన్ నుంచి బయటపడతాడు మైండ్ మూడ్ ఇంప్రూవ్ అవుతుంది ఈజ్ బెస్ట్ మెడిసిన్ ఈ చేస్తూ ఈ రోజు లూజ్ ఎన్ని ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఈ రోజు అలా ఏదైనా దిగుతుంటే ఏదైనా గేమ్ తెలిసి దాని యూ డోట్ లూజ్ ఎన్ని ఎని సో ఊర్ధం హృదయం ప్రాప్త ఎలాగా పనిచేస్తుంది ఆలం ప్రసరంగా ఎలా పనిచేస్తుందండి అంటే ఆ నర్వస్ సిస్టమ్ లో మైండ్ కి నర్వస్ సిస్టమ్ కి సంబంధం ఆ నర్వస్ సిస్టమ్ లో ప్రవేశించి తద్వారా మైండ్ ని ఆల్టర్ చేస్తుంది మైండ్కి ప్రభావితం చేస్తుంది ఆ నాడులకి హిత అని పేరు ఉపనిషత్తులు పెట్టుకున్న పేరు సంస్కృతం స్త్రీల శబ్దం హితాసు నాడీసు హితాఖ్యాసు నాడీసు ఈ నాడులు వంద ఒక్కటి మనం చదివేది ఇంకో వస్తుంది శతం చైతాచ హృదయత్య నాద్యహోపనిషత్తులో వస్తుంది నూట ఒక్క నాడు హండ్రెడ్ వన్ శత చైతాచ హండ్రెడ్ వన్ అవకాశం చెప్పాను అండ నాడులు ఉన్నాయి ఈ నాడులన్నింటిలో అనుప్రవేశ్య ఈ సూక్మాంశం ప్రవేశిస్తుంది ప్రవేశించి విపరీలమే అంటే లాస్ట్ నుంచి ఇదికి వచ్చి తర్వాత మధ్యకు వస్తూ ఉంటారు విపరీలమట్ చక్కగా సూక్ష్మాంశం ఉపచయం కరోటి మనస్సును వర్ధల్ల చేసుకుంది ఇది మీరు గమనించాల్సిందే భోజనం బాగా అద్భుతంగా చేసుకుంటే చెప్తున్నారు అనుకోండి బాడీ ఆమకం ఫ్యాక్ట్ అవుతుంది అదేవిధంగా సపోజ్ బోజన మానేశారు అనుకోండి ఉపవాసాలు అందడం ప్రారంభించారు అనుకోండి డయట్ ఎందుకేస్తే బాడీ రీక్ కాబట్టి ఆహారము బాడీని లబ్ధిలా చేస్తుంది ఆహారం ఇట్టు ప్రేకిస్తే బాడీ చిక్కిపోతుంది సేమ్ థింగ్ హ్యాపీన్స్ విత్ మైండ్ ఆల్సో బికాస్ అల్టిమేట్లీ ఫుడ్ లోన్లీ సూక్ష్మాసం మైండ్ మీద పడుతున్నప్పుడు ఈగలాగా కార్బోహైడ్రేట్ ఎక్కువ ఇస్తూ ఉంటారు అనుకోండి ప్రోటీన్స్ ప్రోటీన్స్ దిచ్చి ప్రతీని పిచ్చిది వెస్టర్న్ కంట్రీస్ యొక్క పిచ్చిది ప్రతిని పిచ్చి అంటారు నాట్ ఓన్లీ అంటారు స్వామికి మీరు ప్రొటీన్ సబ్జెక్ట్ ఎంటర్లేదండి అంటారు నేను అంటాను సబ్జెక్ట్ లేకపోవడం దానే తిడ్ తి అంటాను కాదండి మీరు ఇలాగే అయితే ఈ కాన్స్ లీవ్ లాంగ్ అంటారు లేకపోతే దట్ ఇస్ ద గ్రేట్ బ్లస్టింగ్ అది అదైతే బ్లస్టింగ్ చే సమస్య లేదు ఫస్ట్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ వాట్సాప్ సో ఆ సమస్య లేదు అలాగే మీరు హార్డ్ వర్క్ చేయలేకపోతారు ఏమో అలా అనిపించదు డెంట్ బుక్ కాదని మెడిసిన్ ప్రకారం మీరు ఇంకా ప్రోటీన్ తినాలి అది నేను బయట చేస్తున్న మీద ఉన్న హాల్ అది ఏబుల్ చేస్తారు లేదు అది ఏబుల్ చేస్తారు లేదు కాబట్టి ఈ ప్రోటీన్ పిచ్చి మీరు మానకుండా ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీన్ ఏం ఇచ్చి ఈ ప్రోటీన్ అనేటువంటి ఈ నిశ్మర్శంలో పడిపోయి బిడ్లు తింటారు మాంసం తింటారు ఇదంటారు అదింటారు ప్రోటీన్ నింగితే ఉంటారు ఇదే కాదు అబ్బో హెట్టు తగ్గించటం వరకు కాబట్టి ఈ ప్రోటీన్ అనేది ఒక అప్సేషన్ అయిపోకూడదు ఎక్క కొంత ప్రోటీన్ ఉంటే ఉండొచ్చు ఉంటుంది కలిపప్పు వేసుకుంటే ప్రోటీన్ ఏది చాలా ప్రోటీన్ ఏంటి అంటే రోటీ వస్తుంది ఒక్క చెప్పుడు మినపప్పు శనగపప్పు అదే ఉంటాయి కదండి అదే ప్రోటీన్ ఇంక అంతకంటే ప్రోటీన్ ఏంటి అది చాలంటారు సరే వాటెవర్ సో ఆ తిన్నటువంటి ఆహారము మన సహా ఉపశమన కరో యోగ్యమైన ఆహారం యోగ్యమైన మోతాదులో మీరు తినాలనుకోండి తింటే మనస్సుకి అది బలాన్ని ఇస్తుంది నువ్వు పాఠం చెప్పాలనుకోండి పాఠం చెప్పాలంటే పలహారం చేయకుండా పాఠం చెప్పడం కొంచెం కష్టం అవుతా ఉంటుంది అదే పలహారం ఏదో పలహారం అంటే ఉంటే పెద్ద ఒక రెండు నీతిని వేస్తే అదే ఆ మాత్రం పలహారం చేస్తే పాఠం చెప్పడానికి ఓపిక వస్తుంది మానవుడు నిత్యకొచ్చినలాగే ఇంటికి నేను డిఫరెన్స్ పదా ఆ పని కనుక చేయకపోతే పాఠం చెప్పడం కష్టం మీరు అనొచ్చు నేను నిన్న ఏమైనా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నాను ఆహారానికి శరీరానికి సంబంధం కానీ మనస్సుకి సంబంధం లేదు అని అంటే పడుకోవచ్చు తిన్న ఆహారము మనస్సుకి బలాన్ని ఇస్తుంది మన సహా ఉపశయం కరోటి ఇప్పుడు మీరు ఆహారం లేకుండా పాఠం చెప్పండి అనుకోండి సపోజ్ ఏ ఆహారము లేకుండా వల్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తిండి చెప్పలేకుండా పాఠం చెప్పండి ప్రశ్నలు చేయగలి పాఠం చెప్పాలంటే మైండ్ వర్క్ చేయాలి చూడండి సత్యం ఆఫ్ మైండ్స్ యాక్టివిటీ ఉండాలి మైండ్ అలా దొక్క చిక్కిపోయి ఉంటుంది ఆహారం లేకపోతే ఆ యాక్టివిటీ లేక వాక్యం అనువదించదు అనువదించేలా ఉంటుందో అనిపిస్తే పాఠం ఉత్సాహం ఉండదు కాబట్టి మనసహ ఉపచయం కరోతి తిన్న ఆహారము దేహాన్ని ఎలాగో బల పుష్టివంతం చేస్తుందో మనస్సును కూడా అదేవిధంగా ఉపచయం కరోతి దేహానికి మధ్య ఉపయోగపడితే సూక్ష్మాంశము మనస్సుకు ఉపయోగపడుతూ ఆ నాడుల్లో ప్రవేశిస్తుంది సూక్ష్మాంశము అంతేకాకుండా వాగాది కరణ సంఘాతస్య స్థితి ఉత్పాదయట ఈ తిన్న ఆహారము సూక్ష్మాంశము నాడులలో ప్రవేశించి మనస్సుని బలంపరచడమే కాకుండా ఇది ప్రాసెస్ ఇంద్రియము వల్ల అన్నిటిని పాటము గలవిగా చేస్తుంది వాగింద్రియనుకు శక్తినిస్తుంది వాగింద్రియమునికి శక్తినివ్వడం అంటే ఇంద్రియాన్ని ఇంద్రీట్లో చేయటం మాట్లాడలేకపోతున్నాడు అనుకోండి నీరసంతో మాటే రావట్లేదు అనుకోలేదు అంటే ఇప్పుడు ఇంద్రియం ఉన్నట్టదు ఎందుకు లేదు పిండి లేదు కనుక ఇంద్రియం కూడా లేదు సపోజ్ ఒక కప్పు కాఫీ ఇచ్చారనుకోండి ఆ ఇప్పుడు నోటప్పుడు మాట వస్తుంది అంటే ఇప్పుడు చేసిన ఘనకార్యం ఏంటంటే ఆ వాగింద్రియానికి ఉనికిని అనుగ్రహించింది స్థితిని ఉత్పాదయు ఇంద్రియముల ద్వారా తర్వాత ఇంద్రియాలు బలపడుతుంటే మనస్సు బలపడుతుంది ఎందుకంటే ఇంద్రియముల యొక్క సమాహారమే మనస్సు ఇంద్రీ నుంచి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా టోజెస్ దాని తేరే మనస్సు మనోభవతి మనోరూపేణ వితరణమే మనస ఉపచయం కరోతి మంచిది తటశ అన్నోపచిత భౌతికమే నైశేషితలక్షణం నిత్యం నిరవయవం చేతి దృశ్యతే శరీరము అన్నం చేత వర్ధన్లు చేయబడిపోయింది కనుక శరీరము భౌతిక శరీరము భౌతిక అంటే పంచభూతముల నుండి నిర్మాణమైన శరీరము పంచభూతములు అన్నం అన్నంలో పంచభూతాలు ఉంటాయి పృథ్వీ మెయిన్ జలం ఉంటుంది తేజస్సు ఉంటుంది వాళ్ళ తేజస్ అంటే చాలా అది స్క్రియే వాల్యూ ఉంటుంది మీరు దాని సో ఈ పంచభూతముల యొక్క సమాహారమే దేహము అంచేతనే పంచభూతముల చేత దేహము వర్ధల్ల చేయబడుతుంది మనస్సు కూడా అంటే దేహానికి మనస్సుకి తేడా ఉంది ఇది అంటే మనస అన్నోపచతత్వాడు అన్నమే మనస్సును వర్ధలు చేసుకోండి సూక్ష్మాంశం అవ్వుగాక అయినప్పటికీ అన్నమే కాదు వర్ధలు చేసేది అంటే దాన్ని బట్టి తెలిసిందేమిటి మనస్సు కూడా భౌతికము ఎత్తు సూక్ష్మాంశం స్థూల పృథివీ మధ్య మాంసాదులు సూక్ష్మ పృథివి గంధము గంధజ్ఞానం మనస్సులో కలుగుతుంది ఆ విధంగా సో మొత్తం మీద మనస్సు కూడా భౌతికమే ఓకే దట్ ఇస్ ది ఇష్యూ అంటే వైశేషిక తంత్రము అని ఒకటి ఉంటుంది వైశేషిక తంత్రము అర్థం ఏమిటంటే ఒకటి కూర్చుని పెన్ను కాయకం ఎదుర్కొన్న టేబుల్ కిందనే లేకపోతే గల్లు కింద తీసుకుని వారు ఒక సిస్టమ్ జారీకొస్తారు వారికి తంత్రము అని తెలుసు పెన్ను కాయకం ఎలా ఎదుర్కొన్న ఇప్పుడు టాక్ లో సుమ్మ కట్టారు ఇది శివుడు శివుడు కాబట్టి మీరు విష్ణు కావాలంటే విష్ణు అని ఇట్ ఆల్ డిపెండ్స్ శివుడు ఇది శివుడు విష్ణువు ఫ్యాషనబుల్గా లేదు ఇవి మరి పాత కొత్త భజన కల్తి భగవా సెంటర్లో కల్పి అని ఈ కల్కి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు డైరెక్ట్ కల్పి నుంచి కలిపి శివుడి నుంచి కూడా శివుడు డైరెక్ట్ శివుడి నుంచి ఎవరు వచ్చారు బ్రహ్మాది వచ్చారు ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి వచ్చాడు నేను కూడా డైరెక్ట్ ఇచ్చే వచ్చాడు ఆ ఇంటి క్యూలు వేసాను ఇటు పక్కనే ప్రజాపతి కాదు ఇంటి పక్క నేను నేను కూడా డైరెక్ట్ గా చూసి వచ్చాను ఓకే దెన్ వాష్ దెన్ ఈ ప్రజాపతిని అలా టర్నింగ్ లో పెట్టాను చేసి ప్రజాపతి చేశారు కదా ఇప్పుడు నా నుంచి నా శిష్యులందరూ తర్వాత వర్గంలో ఉంటారు ఇది జగత్ ఈ జగత్తులో దీంట్లో ఫిట్టు కాని వాళ్ళందరూ అవుట్ సైడ్ ఉంటారు దీంట్లో ఫిట్టుకోని వాళ్ళందరూ లోపల ఉంటారు వీళ్ళందరూ శబ్దానికి వెళ్తారు వాళ్ళందరూ కూడా దీంట్లోకి వస్తే శబ్దానికి రాకపోతే నడకానికి వెళ్లాల్సి ఉంటుంది ఇది దీని పేరు తంట్రము అంటారు హైఆర్టీ నిర్మాణం చేయాలి కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అహంసూడండి సత్యమునే తగ్గలేము ఇతరులను హింసించరాదు అందరూ ఈ మాట చెప్తారుగా జిహార్స్ కూడా ఇతరులను హింసించరు వాళ్ళ వాళ్ళు ఇతరులద్దరు వాళ్ళ వాళ్ళకు వాళ్ళే హింసించరు ప్రేమగానే ఉంటారు కాబట్టి ప్రతి వాడు శక్తి ఉన్నాయి కదండి చక్కగానే పలుకోగలండి ప్రేమలేమో ప్రేమతో చేయగలము ప్రేమయ్యే దైవము అని ఇలాంటి హాసదశలు ఇక్కడ కార్పొరేట్ వాటిల్లో హైలైట్ చేయడం దగ్గర మీకు మనిషికి దొరికింది దాన్ని హైలైట్ చేయడం ప్రారంభిస్తే ఈ సీన్ టు డిఫరెంట్ ది ఆర్ నాట్ డిఫరెంట్ ఏ డిఫరెన్స్ దీంట్లో పేర్లు మారే తెప్పిస్తే తంత్రం అదే బట్ యూ కెన్ మేక్ ఇట్ లుక్ ఆల్టర్మేట్ డిఫరెంట్ ఇలాగా ఇటువంటి తంత్రాలు లోకంలో గోల్డ్ అటువంటి తంత్రాల్లో వైశేషిక తంత్రం ఈ తంత్రంలో వెళ్ళద్దు లేదు అని ఏ శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు సోషల్ సమీట్లో ఉన్నప్పుడు కూడా ఈ తంత్రాలను తంత్రం అంటే కల్ట్ అని అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈ కల్ట్లు సిస్టమ్ ఎక్స్క్లూసివ్ సిస్టమ్స్ అనమాట సో ఒక స్కీమ్ వేసేసి ఆ స్కీమ్ వాళ్ళే కూర్చొని డెవలప్ చేసేస్తాం ఏంటండి ఇప్పుడు నేను స్కీమ్ వేసాననుకోండి పది మంది ఫాలో అయితే మేము అనగానే నా ఫాలో అయ్యేవడం లేకపోతే నా స్కీము అలా పడి ఉంటుంది ఇది వ్యాక్సింపులు వేస్తాం నథింగ్ మోర్ దీనివే సో ఇటువంటి తంట్రము వైశేషికుల అవుతుంది వాళ్ళు వైశేషికులని వాళ్ళకి గురువు కణాద మహర్షి ఒక ఆయన అతి ప్రాచీనమైన ఒక స్కూల్ ఒక అంతరం ఆ కణాద మహర్షి ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు ఓకే విద్య ఉన్నాయి అణువులు ఉన్నాయి అదేవి ఉంటాయి అలాంటి అణువులన్నీ స్మాల్ పార్టికల్స్ ఉంటాయి అవి గోళీల్లాగా ఉంటాయి అది సరదర్గా పరగలటవు డాల్టర్ని చెప్పినవన్నీ చెప్పారు దేవాలికి వీళ్ళు విశేషం డాల్టర్ని చెప్పినవన్నీ వీళ్ళే చెప్పేశారు వచ్చి డాల్టన్కో మూడు వేల సంవత్సరాల క్రితం రెండు వందల చెప్పేశారు చెప్పేసారు పుస్తకాలు రాసేస్తారో ఆ మూల పారేసరి అయిపోయింది దాల్టను మళ్లీ ఎవరిని కొత్తగా కనుక్కున్నారు అంటే వాటికి దాల్టన్ సతాము అని అంటారు కానీ వైశేషిక తీరీ అని ఎవరో కూడాను ఎందుకన్నా వీళ్ళు వీళ్ళు ప్రచారం చేశారో అన్నాను ఏమైనా పుస్తకాల్లో రాసుకుని మూల పారేసరిత శాపమంది అని ఉంటారు శాపమంది ప్రపంచా వెళ్లాలంటే అదే కొంచెం దాన్ని ఆర్గనైజ్గా దాన్ని ముందు ప్రవేశపెట్టాలి కానీ అలాగే చేతలో వేసిస్తాము అది మృగశన కుర్తికినాడ ఎక్కడో ఇస్తాము మేమే ఇస్తాము అనుకుంటే అది మీరు ప్రపంచం అంతా ఇలా పోతుంది చుట్టుపక్కల వాళ్ళతో ఉపయోగపడుతుంది మరి మేము చేప మాకు పనికిరాని అంటే బెలముక్కలో వేసుకుని తీసుకొచ్చింది అదేంటది చేపకి బెలముక్కి వస్తానా చేపలో వస్తా ఉంటాయి తను కరవసం ఉండాలి కదండి ఇదే పెసరపప్పు పెసరపప్పు తోటి మీరేమో చేసుకుని తినమని చెప్పాలనుకోండి నాకు దసరకొప్పితే పడదు అయితే శవర గొప్పతేడాలి కాదు కాబట్టి కోల్ స్టూ ఇట్ ఉండాలి కానీ చేప తడదు అంటే పోనీ చేప పడకపోతే కార్జీ రాయి ఉంటుంది అది దాన్ని ఉపయోగించండి సార్ ఫిష్ అలాగే చెప్పాను కానీ క్యూర్ కలెక్టర్ అంటే హైలీమ్ సెలక్షన్ హ్యాండ్ సార్ క్యూర్ డాల్సం ఈ అదే అంతా ప్రారంభాధీరంగా నడుస్తూ ఉంటుందా మరి ఇదే నోట్ సిస్టమ్ లాంటి పడినా ఫస్ట్ చక్కమంది కూడా అలాంటి పడిన ఉండే సో వాట్ ఎవర్ సో వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ ఇస్ ఈ వైశేషికులు గోళీలు ఉన్నాయి అణువులు ఉన్నాయి ఎన్ని అణువులు ఉన్నాయో లేదండి ఐదు ఉన్నారు ఐదేనా ఆరు కాదా కాదు నాలుగు కూడా కాదా కాదు ఐదు ఓకే సిస్టమ్ ఉంటుంది మరి అలాగే ఉంటుందా ఆర్దిట్ మళ్ళీ ఆయన కూర్చుని ఐదు వేసుకున్నాడు అంటే ఆయనకు ఐదు నచ్చింది ఐదు ఇప్పుడు ఆరు పెట్టాడు అనుకోండి ఈయన శిష్యుడు ఈయన నుంచి బ్రేక్ అయితే ఆరోగ్య పెట్టాల్సి ఉంది ఈ శిష్యుడిగా ఉండగా ఆరోగ్య పెడితే ఈ ఓటేసేది ఐదు అయితే ఈ ఐదు అనుగులేనా అనుగులే మరి ఒకదానికి ఇంకో దానికి ఉండాలి కదా లేకపోతే ఐదు వందల అన్ని హోదా అయితే ఐదు వస్తుంది ఉంది కదా ఉంది ఏమిటా తేడా విశేషనే తేడా విశేషం అంటే తేడా ంటే తేడా పృథివీ అణువుకి జలాను పృథివీ అను అంటే పార్థివాణుభం అంటారు అప్పుల యొక్క అణుభం ఈ రెండింటికి తేడాయే అండి రెండింటికి విశేషము బాలదు అంటే పృథ్వీ అణువులో ఉండే విశేషం జలాణువులో లేదు జలాణువులో ఉండే విశేషం పృథివీ అణువులో లేదు ఏను వాటి మధ్య నుండే భేదం ఏమిటని అడుగుతున్నాయి ఇదే భేదం అంటే అట్లా కాకుండా మీరు ఏ దాడి అడిగితే మీరు విశేషమనే పదం చూపుతున్నారు